నాలుగు వందల నలభై ఒకటవ సంకీర్తన నీ సొమ్ము చెడకుండా నీవు చూచుకొనవయ్య దాసుడ నేనింతే దైవమవు నీవు లోకములేలుదు బట లోకములోపలి నేను పైకొని నీ వేలినట్టి బంటనే సుమ్మీ ఆ కడన వెంట దూడయును జోకల కొన్నట్టివారి సుమే కాదా చేరి నన్ను నీవే పుట్టించితివట నే చేసే మేరతో పుణ్యపాపాలు మీవే సుమ్మి ఆరుగ విత్తినవాడు ఆరుగ లోపలి కంది ఆరితేరి పండితేను ఆతనిదే కాదా శ్రీవేంకటేశీవాంతరాత్మవట కావేసు కైవసమీ చురుడు కలవల జాతికెల్ల భావింప సర్వ విధ బంధువే కాడా